గణపతి హవామహే కవి కవీనావస్త జ్యేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణ స్ప శృణ్వన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మారాచార్య పర్య వందే తు పరంపరా జ్జుహోషి దాసి యత్పశి కౌన్యూష్ మదర్పణం ఈ శ్లోకాన్ని మనం ఊరికే ఆరంభం చేశాము అనుకున్నాం అప్పుడు అది ఇప్పుడు మొదలుపెట్టి మనం విచారం చేద్దాము చాలా అద్భుతమైన శ్లోకం దీనిని తరచుగా మహాత్ములు గీతా యొక్క సందేశాన్ని బోధించే సందర్భంలో ఈ శ్లోకాన్ని ఉల్లేఖిస్తూ ఉంటారు సో మీరు కూడా తరచుగా వినుంటారు హే కౌంతేయ అని సంబోధన ఓ కుంతి పుత్ర అర్జున కుంతిదేవిని స్మరించి కుంతి యొక్క కుమారుడు కనుక నీవు కుంతి అంతటి గొప్పవాడు కావాలి సుమా అని ఒక హెచ్చరిక ఆ సంబోధనలో ఉంటుంది అంతేకాకుండా అంటే జ్ఞానమునందలి ప్రేమ కారణంగా కుంతి వైరాగ్య వివేకాలకి అనే ఒక ప్రతీక కనుక ఆమెను సంబోధ ఆమె పేరు మీదుగా సంబోధించాడు ఇది జ్ఞానమునందలి ప్రేమ చేత అటువంటి సంబోధన చేశాడు లేకపోతే ఇంకో రకంగా చెప్తే మమతామూలకమైన సంబోధన అని చెప్తే కుంతి మా అత్తయ్య అత్తయ్య కొడుకు బావ అర్జునుడు సో అత్త కొడక అని ప్రేమతోటి పిలిచాడు అని కూడా చెప్తే చెప్పచ్చు కానీ మరి శ్రీకృష్ణుడు గీతాచార్యుడు కనుక ఈ అత్త వీటికి ప్రాధాన్యం తక్కువ ఉంటుంది జ్ఞానములందరి ప్రేమ హే కౌంటేయ అని సంబోధించాడని మనం అనాలి కాని ఆయన మమకారం కారణంగా హే కౌంటేయ అని సంబోధించాడు అని చెప్పుట అంత శోభగా ఉండదు ఎనివే ఓ కుంతిపుత్ర తదర్పణం కురుష్వ దానిని నాకు అర్పించుము నాకు సమర్పించుము దే అంటే ఏమిటి ఒక ఏదైనా ఒక క్రియని చేసినట్లయితే ఆ క్రియను పరమేశ్వరునకు సమర్పించుట అనే ఒక ప్రణాళిక ఈ శ్లోకంలో మన ముందుకు వస్తుంది ఈశ్వరార్పణ బుద్ధితో నిత్య కర్మానుష్ఠానము అనేది అది కర్మయోగము పేరుతో చాలా విస్తారంగా ఇంతకుముందు కూడా చెప్పబడి ఉన్నది అంటే మనం కర్మని ఈశ్వరుకు సమర్పించి మనం కర్మను అనుష్ఠానం చేసి ఈశ్వరునికి సమర్పిస్తాం ఇంకా ఆ ఈశ్వరునికి సమర్పించడం అనగానేమి ఆ కర్మ లభించే ఫలమునందు తృష్ణ లేకుండాట కర్మ నుంచి వచ్చే ఫలం కావాలి అంటే ఇంకా దాంట్లో ఈశ్వరాత్మణ బుద్ధి ఎక్కడ ఉన్నది ఏమీ లేదు కదా తర్వాత ఈ కర్మను నేను చేసినాను అనే కర్తృత్వము కూడా లేకుంటారు రెండు అంశాలు ఈ కర్మ వల్ల వచ్చే ఫలాన్ని నేను కోరుటలేదు ఈ కర్మతో కర్తను నేను అనే అహంకారమును కూడా నేను విడిచిపెడుతున్నాను అని ఆ రెండు రకములుగా మీరు ఎప్పుడైతే దాన్ని దర్శిస్తారో ఆ దర్శనమునకే ఈశ్వర సమర్పణము అని అది సమర్పించడము అంటే సో ఇప్పుడు ఓ బిల్డింగ్ ఒకటి కట్టి ఆ బిల్డింగ్లో మీరే మకా ఉన్నారనుకోండి దాంట్లో సమర్పణమే ఉంటుంది అలా కాకుండా ఓ బిల్డింగ్ ఒకటి కట్టి అయ్యా నేను దీన్ని విడిచిపెట్టేస్తున్నాను మీరు మీరందరూ ఈ బిల్డింగ్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని ఇచ్చేస్తే దాన్ని సమర్పణము అలా ఆ సమర్పణం చేసి అయితే మన కొంతమంది ఏం చేస్తారంటే సమర్పణం చేసి అక్కడ ఒక పెద్ద ప్లేట్ ఒకటి పెట్టించుకుంటారు ఫలానా వారు ఫలానా తారీఖున దీనిని దానము చేయడం అయినది అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి పెట్టించుకుంటారు ప్రారంభంలో అంటే వచ్చిన ప్రతివాడు అక్కడికి వచ్చిన ప్రతివాడు వెళ్లే ప్రతివాడు కూడా ఆ నామధేయాన్ని చూసి ఓహో అలాగా వారి సమర్పించిన రాయుదని అలా రాయించిపెట్టుకుంటారు అంటే అక్కడ దాంట్లో కూడా అది ఆ ఈశ్వరార్పణ బుద్ధిలో ఫిఫ్టీ పర్సెంటే అయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కాల ఎందుకంటే నేను వీటి చేసిన మునగాడను అనే ఒక అహం అభిమానాన్ని ఇంకా పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఫలతృష్ణని విడిచిపెట్టాడు ఫిఫ్టీ పర్సెంట్ కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టకపోవడం అనే లోటు అలాగే ఉండిపోతుంది సపోజ్ అలా అలా అజ్ఞాతంగా ఉండిపోయారనుకోండి అజ్ఞాతంగా ఉండిపోయి మన పేరు అక్కర్లేదు అంతా ఈశ్వరాత్మణయే చేసింది ఈశ్వరుడే తీసుకున్నది ఈశ్వరుడే భోగించేది ఈశ్వరుడే అనే ధోరణితో కనుక చేయగలిగితే అదొక గొప్ప దర్శనం ఆ దర్శనానికే సమర్పణము అని పేరు ఆ విధంగా నీవు నాకు సమర్పించుము దేనిని సమర్పించాలి ఎత్ కరోషి ఏ కర్మను చేసుకున్నావో దాని దానిని సమర్పించుము ఇప్పుడు కూడా కర్మ అనే పదాన్ని మీరు అల్ప భావనతో చూడకూడదు అంటే ఇప్పుడు కాఫీ తాగాను దీన్ని సమర్పించాను అంటే కాఫీ అయితే సమర్పించవచ్చు ఇప్పుడే కాళ్ళు కొడుకున్నాను ఇది కూడా ఈశ్వరార్పణమైన నెతిమీద నీటి పోసుకున్నాను పొద్దున్నే పళ్ళు తోముకున్నాను బ్రష్ పెట్టి ఇది కూడా అలాగే దాన్ని చూడకూడదు దాన్ని ఇంగ్లీష్లో ట్రివియలైజేషన్ అంటారు అలాగే ప్రతిదాన్ని అలాగ అల్పమైన భావనతో చూడకూడదు దానికి ఒక గాంభీర్యం ఉంటుంది ఆ గాంభీర్యాన్ని మనం అర్థం చేస్తాం ప్రగల్భత ఉంటుంది ఆ ప్రగల్భతని గాంభీర్యాన్ని అధిష్టదనము దానిని విడిచిపెట్టకూడదు కాబట్టి యత్కరోషి ఏ కర్మను చేస్తున్నా అంటే ప్రధానమైనటువంటి క్రియాకలాపం ఏదైతే మనం టేకప్ చేసి చేస్తున్నామో వాటిని మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేయాల్సి ఇప్పుడు మనం చేసేటువంటి కార్యములు శాస్త్ర విహితములైన కర్మలు కావచ్చు ఏదో యజ్ఞము యాగము పూజ మొదలైన శాస్త్ర విహితమైన కర్మలను మనం చేస్తూ ఉంటాం వాటిని అన్నిటినీ మనం ఈశ్వరార్పణముగా చేయగలుగుతామా అని చూసుకోవాలి మనం ఎత్ కరోషి మదర్పణం కురుష్మ దేనిని నువ్వు చేస్తావో దానిని నాకు అర్పణముగా చేయము అని చెప్తున్నాడు అది గీతలోనే చెప్తారు ఇంకెక్కడ అలా చెప్తారు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి దేవాలయానికి వెళ్ళగానే పూజారి గారు ఏమంటారు ఆ మీ గోత్రం మీరు ఏదైనా టిక్కెట్టు పూజకి టిక్కెట్టు కొంటారా అని అంటారా కొంటాం పూజకి టిక్కెట్టుకుంటే ఆ మీ గోత్రం ఏమిటి చెప్పండి మీ భార్య పేరేమిటి కొడుకు పేరేమిటి కుదురు పేరు ఏమిటి అంతమంది అన్ని అన్ని పేర్లు చెప్పేసేయండి అన్ని పేర్లు చెప్పేసిన తర్వాత ఆ మీ కోరికలు ఏమిటి చెప్పేయండి ఆయన ఆ పేర్లు ఆ కోరికలు అన్నీ కూడా ఆయన ఆ సంకల్పంలోకి చూపిస్తారన్నమాట ఇప్పుడు మనం కూడా చాలా ఉత్సాహంగా టికెట్ కొన్నాం కాబట్టి మన పేర్లు ఎన్ని ఇంకో రెండు పేర్లు కూడా ఏమైనా ఉంటే అవి కూడా దాంట్లో జత చేసి ఆ టిక్కెట్కి లాభం పూర్తిగా లభించడం కోసం సో ఇంకో రెండు పేర్లు కూడా దాంట్లో జత చేసి ఇంక ఇప్పుడు మీ కోరికలు కూడా చెప్పేస్తే మేము దాంట్లో ఇంకో రెండు కోరికలు కూడా జత చేసి మన పదహారు రూపాయల టిక్కెట్కి ఎంత లాభాన్ని పొందగలుగుతామో అంత పొందే విధంగా అదంతా చెప్పి ఆయన సంకల్పం చేస్తే చేసిన పని మంచి శాస్త్రీయమైన కర్మ దేవ దేవతా దర్శనం చాలా గొప్పది కానీ దాంట్లో సమర్పణమే ఉందండి కానీ అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణార్పణ వస్తూ అలా అలా అయిపోతుందా సమర్పణ భావన లేనిదే ఊరికే వచనం వల్ల అయిపోతుందా కాబట్టి అలా చేయకూడదు ఎలా చేయాలి సపోజ్ ఏదైనా పూజ చేశారంటే ఆ పూజకి ఫలాన్ని మనమేమీ కోరటం లేదు పూజ నేను చేశాను అనే కర్తృత్వాభిమానాన్ని కూడా నేను పెట్టుకోకుండా పూజ చేసినాను అని మీరు గుండి మీద చేవేసుకుని మీలో మీరు చూసుకోగలిగితే అప్పుడు అది ఈశ్వరుకు సమర్పించుట అదును యత్కరోషి శాస్త్రీయమైనటువంటి కర్మలనన్నిటినీ అంటే శాస్త్రము చేత విధించబడిన కర్మలనన్నిటిని ఆ విధంగా నీవు చేయుము హే అర్జున అని సంబోధిస్తు అని ఆయన సందేశాన్ని ఇస్తున్నాడు యత్కరోషి తత్ మొదర్పణం పురుష్వ అంతేకాకుండా శారీరకమైన క్రియలను మనం అనేకం చేస్తూ ఉంటాం శరీరంతో మనం మంచి శ్రమ పడేదైనా ఒక కర్మను మనం చేస్తాం శ్రమదానము అంటారు చూడండి మంచి శ్రమ చేసి ఆ శ్రమ యొక్క ఫలితాన్ని సమర్పించేయటం నేను శ్రమ చేశాను అనే అభిమానాన్ని కూడా సో ఆ విధంగా ఏదైనా ఇప్పుడు గురువులకు ఏదైనా సేవ చేశారనుకోండి శుశ్రూష చేశారనుకోండి ఆ శుశ్రూషను ఈశ్వరార్పణ బుద్ధితో సమర్ప ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో నేను ఈ సేవ చేశాను ఆ సేవను ఈశ్వరునితో సమర్పించి వేసుకున్నాను ఆ సేవను చేశాననే కర్తృత్వాభిమానాన్ని కూడా నేను ఈశ్వరునికి పాదముల మమర్పిస్తున్నాను అలాగే గోసేవ చేశారనుకోండి అలా చేయొచ్చు సమాజ సేవ సమాజ సేవ ఏదైనా చేశారనుకోండి చేస్తే దీన్ని పరమేశ్వర అర్పణ వస్తు అని హృదయపూర్వకంగా కనుక మీరు దాన్ని సమర్పించగలిగితే శారీరకంగా చేసేటువంటి క్రియలను కూడా ఆ విధంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసి సమర్పించగలను తర్వాత వ్యావహారికములైన క్రియలు ఉంటాయి అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు ఆ ఉద్యోగంలో సమాజంతో సంబంధం ఉన్న ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగాలన్నీ అలాగే ఉంటాయి మీరు చేసేటువంటి ఉద్యోగం వల్ల ఒక సమాజ హితము జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ సమాజం ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఇరిగేషన్ కెనాల్సు వాటి కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి సమాజానికి హితం చేసేటువంటి ఒక సందర్భం ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉంటుంది ఇటువంటి మాటలు చెప్పాలంటే కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటోంది భారత సమాజంలో అవినీతి అంత దృఢంగా పాతుకుపోయిందంటే నిష్కామ కర్మను పబ్లిక్ లైఫ్లో ఆ ప్రసంగం చేయాలంటే కూడా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలా దురదృష్టకరమైన పరిణామము బట్ తత్వం అయితే ఈ విధంగా ఉన్నదని తెలుసుకోవాలి సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అంటే అతను చేసి పని ఏ సెక్షన్లో ఆ మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సెక్షన్లో చేసినా అతను చేసే పని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రజాహితమునకు చెంది ఉంటుంది కాబట్టి ఆ పనిని సమాజ రూప పరమేశ్వరుని యొక్క ఆరాధన కోసం నేను చేస్తున్నాను అనే ఒక చక్కటి సంకల్పంతో చేసి దానిని సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుని కొరకు అంటే జనతా జనార్దముని కొరకు ఆ పనిని సమర్పించి వేయుట తర్వాత నేను ఇంత అంత చేశాననేటువంటి అహంకారం కూడా లేకుండగా ఉండుట అలా చేయొచ్చు ఈ దర్శనము లేకుండుట చేతనే మనకి అవినీతి లంచగొండితనము పెరగడమని పెరగడం పెరిగింది ఈ దృష్టి లేకుండా చేతనే కదా అవినీతి లంచగొండితనము పెరుగుతా కాబట్టి ప్రజాహితం కోసం లోకం వ్యవహారంలో ప్రజాహితం కోసం మనం చేయటము ఆ ప్రజా జనతా జనార్దం ఈశ్వరుడు ఆ ప్రజా సముదాయం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని దర్శించుట మనం సమాజానికి ఏదైనా సేవ చేస్తున్నాము అంటే మెంబర్స్ ముఖ్యం కాదు పది మంది యాభై మంది వంద మంది అని ఎంత నెంబర్స్ ఉన్నా అదంతా కూడా ఈశ్వరుని యొక్క రూపమే ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ ఒకే ఈశ్వరును ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి ఆ సమాజానికి చేసినటువంటి సేవను ఈశ్వరార్పణ బుద్ధితో చేసి తన కర్తృత్వ అహంకారాన్ని కూడా పెట్టుకోకుండా చేసినట్లయితే అది ఎత్ కరోషి తత్ అనే వచనానికి అనురూపంగా ఉంటుంది తర్వాత లో సామాజిక కార్యాల గురించి చెప్పాను లోకం వ్యవహార కార్యాలు కూడా ఉంటాయి అంటే అలాగా మీరు ధనాన్ని సంపాదించి కుటుంబ పోషణ వైల్డ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి వాటిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు భార్యాపిల్లల్ని పోషిస్తూ నేను వీళ్ళని నేనే పోషిస్తున్నాను అని వీడు అనుకుంటే దాంట్లో ఈశ్వరార్పణ బుద్ధి లేదు నేను కష్టపడి సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను కనుక మీరు నా కాళ్లకు మడుగులు వస్తుందో నా మాటని మన్నిస్తూ మీరు ఉండాల్సిందే నా నా ఉపాజ్ఞలలో మీరు ఉండాలి అని ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే చాలామంది అలా జీవిస్తారు చాలా డామినేటింగ్ పొజిసింగ్ యాటిట్యూడ్తో జీవిస్తారు దాంట్లో ఈశ్వరార్పణ బుద్ధి ఉంటుంది ఉండదు ఈశ్వరార్పణ బుద్ధి ఉండడం అంటే అలాగా నేను పోషించేది ఏం లేదు అందరినీ ఒకే ఈశ్వరుడు పోషిస్తున్నాడు వాళ్ళ ఎందు ప్రేమతోటి నేను సేవ చేయడమే తప్ప మళ్ళీ వాళ్ళ వల్ల నాకేం ప్రయోజనం కలిగింది అని చూసుకోకుండగా ఆ చేసిన సేవ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేస్తున్నాను అహంకారాన్ని విడిచిపెట్టి చేయాలి అలాగా లోకం వ్యవహారంలో వ్యక్తిగత జీవనంలో కూడా తాను చేసేటువంటి ప్రధానమైనటువంటి కర్మలనన్నింటినీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను ఇక పారమార్థిక కర్మలుంటాయి నేను మొత్తం కర్మలు ఇష్టంతో చెప్పుకొస్తున్నాను శాస్త్రీయ శారీరిక వ్యావహారిక సామాజిక నాలుగు రకాల కర్మలు ఏ విధంగా ఈశ్వరార్పణం చేయాలి అని చూశాము ఐదవది పారమార్థికమైన కర్మలు అంటే ఏమిటి శ్రవణ మనన నిధుధ్యాసనములు గీతాక్లాసుకు రావడం శ్రవణం చేసి మననం చేసి నిధుధ్యాసనం చేయటం ధ్యానం నిదుధ్యాసనం అంటే ధ్యానం చేయటం భగవద్గీత అధ్యయనం చేయటం భగవద్గీత ప్రతి అధ్యాయం చిత్ర శ్రీకృష్ణ అర్పణ వస్తువును ప్రింట్లో మనం కూడా అలవాటు ప్రకారంగా శ్రీకృష్ణార్పణం వస్తు అని అంటాం కానీ ఆ భావన ఉండాలి ఇప్పుడు మీరు కర్మ చేసి ఈ కర్మ వల్ల నాకు ఈ పుణ్యం వస్తుంది ఈ కోరిక తీరుతుంది అని కర్మను చేసి ప్రారంభం నుంచి అలాగే కర్మను చేసి శ్రీకృష్ణార్పణం వస్తు అంటే అది దాంట్లో అర్పణమేమున్నది అర్పణమేం లేదుగా మీ కడుపు నిండడం కోసం మీరు భోజనం చేసేసి కడుపు నిండడం కోసం శ్రీకృష్ణార్పణం వస్తు అని అంటే ఆ కడుపు మీద ఆ దేహం మీద మమకారం లేకుంటే ఆ మాటకి కొంత అర్థం ఉంటుంది తప్ప మమకారంతో ఆ భోజనం వందల ప్రీతితోటి రుచులు ఎందలి ఆస్వాదనతోటి మీరు కడుపు నుండా భోజనం చేసి మాట వరుసకి శ్రీకృష్ణార్పణం అంటే అది ఏమీ ప్రయోజనం ఉంటుందానివల్ల ఆ రకంగా మెకానికల్గా మాట్లాడడం వల్ల ఉపయోగం అయ్యలేదు సాధారణంగా మన జీవితంలో ఈ పారమార్థికమైన కర్మలన్నీ మీరు దృష్టి పెట్టకపోతే చాలా యాంత్రికంగా తయారవుతాయి దృష్టి పెట్టకపోతే ఇప్పుడు భోజనం చేసే ముందు భోజనం అయిన తర్వాత పరిశేషణము అనే అవే ఉంటాయి వాటి తత్వాన్ని మీరు చూసు చూసినట్లయితే చాలా గంభీరమైనటువంటి ఒక దర్శనము వాటన్నిటి ఎందు ఉంటుంది ఇప్పుడు అనా విశ్వ పనావిస్వాహ అని అలా చేస్తారు భోజనం అంటే ఆహారము తినేది ఈ దేహాభిమానము కలిగిన ఈ ఫలానా వ్యక్తి కోసం కాదు ఈ ఆహారమును ఈ దేహమునందు ప్రాణాపానం యానోదాన సమాన రూపంగా ప్రకటమవుతూ ఉండే ఆ పరమేశ్వరుని కొరకు నేను సమర్పిస్తున్నాను అది స్వాహ అంటే సమర్పించేదానికి స్వాహ అని పేరు అలాగా అది ఆ దాని కాబట్టి మీరు ఆహారం తినేది కూడా దాన్ని ఒక యజ్ఞంగా దాన్ని మీరు కల్పించవచ్చు యజ్ఞంగా మారిపోతుందండి మీరు ఆ భావన చేసినట్లయితే అంత భావనకి ప్రాధాన్యం భావన విడిచిపెట్టి మీరు బాహ్యమునకు ప్రాధాన్యం ఉండదు భావనకే ప్రాధాన్యం ఉండదు ఒక ఆయన నన్ను అడిగారు నేను రోజూ రుద్రాభిషేకం చేస్తానండి శివుడి లింగానికి అభిషేకం చేస్తాను ఇప్పుడు మామూలుగా స్ఫటికలింగానికి చూస్తున్నాను ఎవరిలో పాదరసంతో చేసిన లింగం ఇస్తా అన్నారు దానికి చేయాలనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏమిటి స్ఫటికలింగం గొప్పదా పాదరసం లింగం గొప్పదా అని నన్ను అడిగారు నేనన్నాను చూడండి స్ఫటికం అంటే పీస్ ఆఫ్ గ్లాస్ పాదరసం అంటే మెర్చ్యూరిటీ మీరు టూ మచ్ దాన్ని హ్యాండిల్ చేస్తే మీకు పాదరసం పాయిజనింగ్ కూడా అవుతుంది పాదరసలింగం అయినా కూడా రోజు అభిషేకం చేసి తీర్థం చూపించుకుంటూ ఉంటే చక్కగా పాదరసం పాయిజనింగ్ మెర్చ్యూరిటీ పాయిజనింగ్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సి వస్తుంది సో ఇది అక్కడ ఉన్న స్ఫటికమా పాదరసమా అది కాదు ప్రధానం మీరు చేసే భావనకి ప్రధానం మీ హృదయంలో శివుడు నిండా భక్తి పూర్ణంగా ఉంటే అది స్ఫటికమైనా పర్వాలేదు పాదరసమైనా పర్వాలేదు మీ హృదయంలో భక్తి లేకుండా మీరు యాంత్రికంగా చేసే మహాభాగ్యానికి అది స్ఫటికమైనా ఒకటే పాదరసమైనా ఒకటే వెండైనా ఒకటే బంగారమైనా ఒకటే వెండి బంగారం కాబట్టి గొప్ప కాదు మీ హృదయంలో భావన ఉంది కాబట్టి గొప్ప భావనని బట్టి భగవంతుడు నిర్మాణం అవుతాడు తప్ప అక్కడ పాదర్శం ఉంటే గొప్ప భగవంతులు ఉండి స్ఫటికం ఉంటే తక్కువ భగవంతుడు ఉంటాడని మీరు అనుకోవద్దు వెండితో చేస్తే దేవుడు తక్కువను బంగారంతో చేస్తే దేవుడు ఎక్కువ అని మీరు అనుకోవద్దు వెండి బంగారాల మీద ఆధారపడి వెండి ఈజ్ ఎ మెటల్ అండ్ గోల్డ్ ఈజ్ అనదర్ మెటల్ మెటల్ మీద ఆధారపడి భావన మీద ఆధారపడి భావన లేకుండగా వెండి బదులు బంగారం పెట్టినా ఉరిగిదేమీ లేదు భావన ఉంటే బంగారం లేకున్నా వెండితోటైనా సరే పూర్ణత్వం వచ్చేస్తుంది కాబట్టి ఈశ్వరాత్మన మనం చేసేటువంటి ఈ ఆరాధనలు చిన్ని చిన్ని ఆరాధనలు కూడా భావనాపూర్ణముగా ఉండిట్లో చూసుకోవాలన్నా యాంత్రికంగా ఈ పరిశోధన గురించి చెప్తూ నేను ఈ వ్యవస్థ ఈ మాటలు మాట్లాడాను యాంత్రికంగా మీరు భోజనం చేసేప్పుడు చూడండి అలాగే అవుతుంది నాకే కావచ్చు అలాగా ఆకలి కావద్దు గమని భోజనం అక్కడ ఉద్ధించినటువంటి పదార్థాలు బా ఆకర్షించేస్తున్నాయి ఇంకే ఇంకే కంగారనమాట అందుకోసం ఏం చేస్తాను కొద్దిగా నీళ్ళ చుట్టలు రెండు తీసుకున్నాం భూర్భూ అయిపోయిందండి ప్రణాయ స్వాప అయిపోయింది రెండు స్వాహాలు అయ్యేప్పటికీ గొప్ప వర్ణం కలిపేస్తున్నాను ఆవకాయ కలిపేసి పెట్టుకుని తినేసి వేసేదాకా కంగారే అంటే ఇప్పుడు భోజనం ఎవడి కోసం చేస్తున్నట్టు నేను ఈ భోజనం నా కోసం చేస్తున్నాను మరి మీకోసం భోజనం చేస్తే ఈ ప్రాణశ్వహ ప్రాణశ్వహ వై ఆల మధ్యలో ఈ ఇదెందుకు ఈ తంతు ఎందుకు అంటే ఏదో అలవాటుగా చేస్తున్నామండి అంచేతే దాని పేరు తంతు అని వచ్చింది తంతు తంతున అనే ఆ తంతు లేరు ఇదో తంతు కాబట్టి ఏదో అలవాటు పెట్టాలి ప్రళయస్వాహపశ ఆసరి బ్రహ్మణేశ్వహ అని కలిపి భోజనం కాబట్టి భోజనం మన కోసం చేస్తున్నాం మనం మనం ఈశ్వరార్పణం ఎలా అనగలుగుతాం మన కోసం చేస్తాం సో ఎంత ఆకలిగా ఉన్నా దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో కనుక చేసినట్లయితే ఒక రెండు బుద్ధి ఆ దర్శనం మెకానికల్గా చేసినట్లయితే ఉపయోగం లేదు కాబట్టి ఈ విధంగా శారీ సంబంధించినవి సో పరమార్థిక కర్మలు చెప్తూ ధ్యానం ధ్యానం చేస్తే ఉపయోగం ఏమిటి అని అడిగారు ఒక ఆయన ధ్యానం చేస్తే లాభం ఏమిటి అంటే చూడండి అన్నిటి లాభాలు వేరీకి వేసే చేస్తూ వస్తున్నారు మీరు ఇప్పుడు ఆఖరికి ధ్యానం దగ్గరికి వచ్చారు ఇది ఒక్కటి లాభాపేక్ష లేకుండా చేయగలరేమో మీరు ఆలోచించి ఇది ఒక్కటి సొంత లాభము కొంత మానుకు అని ఎవడో అన్నాడు కనీసం ఈ ఒక్కటి ధ్యానం ఒక్కటి నాకేమిటి లాభము అని ఆలోచించకుండా నేను చేస్తాను నిత్యకర్మలన్నీ అలాగే ఉంటాయి సంధ్యావందనాటి నిత్యకర్మలకి స్వలాభాపేక్ష ఉండదు ఉండకూడదు కాబట్టి అని నేను వారికి మనవి చేశాను కనుక ధ్యానం చేస్తే ఈ ధ్యానం అయిన వెంటనే శ్రీకృష్ణాత్మణమస్తూ మనం హృదయపూర్వకంగా ఇదిగో ఈ చేసిన ధ్యానము అనేటువంటి ఈ పుణ్యకర్మను ఈ పుణ్యకార్యాన్ని నేను పరమేశ్వరుడికి సమర్పించి వేసినాను అంటే రెండు సంగతులు మర్చిపోతాం ఈశ్వరార్పణం అనగానే రెండు మర్చిపోవాలి ఒకటి దాని ఫలాన్ని మీరు కోరకూడదు రెండు దాని ఎందు కర్తృత్వం మనకి ఉండకూడదు అదే పొద్దున్న మనం గోదారం చేసాం ఆ బ్రాహ్మణు ఉన్నాడే ఈ పాటికి పాలు పితుకుతూ ఉంటాడు ఓ షేరు పాలు పట్టుకుదా నేను అడిగానని చెప్పి పట్టుకుదా అని పంపించాడు పాత్ర ఆయనకు రెండు షేర్లు పాలు పితికాడే గోవు కొత్తగా వచ్చింది నా పాపం రెండు షేర్లు పితికాడు పితికితే బయటికి రాగానే ఇతను ప్రత్యక్షం మీకు పొద్దున్న సార్ గోదారం చేసే అవును ఒక షేరు పాలు అడిగి తీసుకుని ఉన్నాడు సరే పట్టినాడు దాంట్లో దానం ఏముంది దాంట్లో సమర్పణ ఏమున్నది మనం ఈశ్వరుడికి చేసేటువంటి సమర్పణ అలా ఉండరాదు సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఎన్ని కర్మలు లౌకిక వ్యావహారిక సామాజిక శారీరక పరమార్థికములైన క్రియలు మీరు ఎన్ని చేస్తూ ఉన్నారో ఒకరోజు జీవితంలో ఇవన్నీ ఉంటాయి వీటినన్నిటినీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఏమైపోతుంది రెండు పోతాయి ఒకటి కర్తృత్వము రెండు భోక్తృత్వము ఈ రెండు పోతాం ఎందుకంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు కనుక ఫలాకాంక్ష లేదు నేను చేశాను అనే అభిమానము లేదు సో కర్తృత్వ భోక్తృత్వములు రెండు పోతే ఏమవుతుందో తెలుసునండి అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపులుగా మీరు నిలిచి ఉంటారు అదే మోక్షం అకర్తృ అభోక్తృ ఆత్మ చైతన్యమే మోక్షం ఈగో లెస్ అవేర్నెస్ ఈగో అహంకారం అనేది లేకుండా కాదు ఈ అహంకారాన్ని నిలబెట్టేవి రెండు ఒకటి ఫలా ఫలమునందలి కృష్ణ రెండు నేను చేశాను అనే అభిమానము ఈ రెండు కలిపి ఆ అహంకారాన్ని బలం చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఈశ్వరార్పణ బుద్ధితో చేశారో ఆ రెండు శిథిలం అయిపోతాయి అహంకారం లేకుండా అయిపోతుంది నిర్మమో నిరహంకార మమకారం లేనివాడు అహంకారం లేనివాడు అయిపోతాడు అయిపోతే మరి వాడికి నష్టం కంటే ఏమీ నష్టం లేదు స శాంతి మధి గచ్చతి అతడు శాంతి అనబడే జీవన్ముక్తిని పొందును కాబట్టి ఇది ఈశ్వరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందటంలో జీవన్ముక్తిని పొందటంలో చాలా సుల్వైన ఉపాయము ఎత్ కరోషి తదు మదర్పణం కురుష్వ యశ్నాసి భోజనం చేసేప్పుడు కూడా అశ్నాశి అయినప్పుడు ఆహారమును తిరుగుతా నీరు త్రాగుతా కూడా మీరు చెప్పు చేసుకోవాలి దాన్ని అది కూడా అష్నాశీలో పడుతుంది ఏ సాధారణంగా ఆహారం విషయంలో కొంత నియమబద్ధతను కలిగి ఉండాలి అంటే మధ్యాహ్నం సాయంకాలం రెండు పొట్ల భోజనం ద్విర్జుహోతి ద్విర్భుంకే రెండు సార్లు హోమం చేస్తారు రెండు సార్లు భోజనం చేస్తారు అదొక నియమం అయితే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఒకటి అలవాటైంది మామూలు మన భారతీయ సంస్కృతిలో బ్రేక్ఫాస్ట్ లేదు మన పూర్వం వాళ్ళు పొద్దున్నే అల్పాహారం ఎరగరు వాళ్ళు వాళ్ళు మామూలుగా పొద్దున్నే లేచి స్నానాధికం చేసుకుని ఒక కర్మానుష్ఠానం ఏదైనా ఉంటే చేసుకుని లేకపోతే ఏదన్నా లౌకికమైన పనులు ఉంటే కూడా చేసుకుని పన్నరాళే పదిన్నర పదకొండింటికి కడుకుండా భోజనం చేసేవాళ్ళు మళ్ళీ భోజనం చేసిన తర్వాత సాయంకాలం భోజనం వరకు మధ్యలో స్నాక్స్ అనేవి వాళ్ళు ఎరగరు మంచినీరు తాగడమే మధ్యలో మళ్ళీ సాయంకాలం సమయంలో భోజనం చేసేవారు ఇలాగా ఇలా ఉండేది ఇప్పుడు మనకి పాశ్చాత్య దేశముల యొక్క ప్రభావం చేత బ్రేక్ఫాస్ట్ అన్నది అక్కడి నుంచి వచ్చింది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది పూర్వం వాళ్ళు మనకి అది అలవాటు అయింది మంచిదే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మన ఎక్కర్లేదు కాబట్టి ఇప్పుడు మూడు మనం కంత ముందు కూర్చోవడం అనే వచ్చింది మూడు సార్లు మూడు తోటి ఆత్మదేశం బాగుంటుంది ఆ మూడుని నాలుగు ఐదు పోతే అది సందర్భంగా ఉండదు సో కాదండి డయాబెటీస్ వాళ్ళకి అలా చేయాలని అనుకుంటూ ఉంటారు ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ నాకు తెలియదు అలా చేయండి నాకు అర్థమైందల్లా డయాబెటీస్ అవునా కాకుండా సాత్విక ఆహారాన్ని సరైనటువంటి న్యూట్రిషస్ ఫుడ్ ఏమిటో తెలుసుకుని ఆ న్యూట్రిషస్ ఫుడ్ని మీరు భోజనం చేయాల్సి ఉంటుంది తప్ప డయాబెటీస్ కదా అని ఐదు సార్లు భోజనం చేశానంటే అంత మాత్రం అన్న డయాబెటీస్ అయిన పోదు తర్వాత మీరు మిల్లు పట్టించిన బియ్యం తెల్లగా నవనవలాటుతో మల్లె పువ్వుల్లో ఉండే బియ్యంతో కనుక మీరు భోజనం చేస్తుంటే అప్పు దాని కారణంగా డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఈ మల్లె లాంటి బియ్యం డయాబెటీస్కి చక్కని ఫార్ములా బియ్యం మల్లె పువ్వులుగా అంటే తినడానికి యోగ్యమైనది కాదు అని అర్థం ఎందుకంటే దాంతో ఉండే న్యూట్రియన్స్ అప్పుడే పోయాయి ఇంకేం మిగలలేదు కాబట్టి బియ్యం మళ్ళీ పువ్వులా ఉండకూడదు బియ్యం బ్రౌన్గా ఉండాలి మళ్ళీ పువ్వుల్లో ఉండకూడదు బ్రౌన్గా ఉండాలి మీరు ఆలోచించుకోండి అప్పుడు డయాబెటీస్ని ఒకెంత దూరం పెట్టే అవకాశం ఉన్నది ఆల్రెడీ భారతదేశంలో డయాబెటీస్ సమస్య ఎక్కువగా ఉన్నది భారతదేశాన్ని ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని వర్ణించారు ఎనీవే సో మనం చేసి ఆహారము సాత్వికాహారం అయి ఉండాలి పదిహేడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు సాత్వికాహారాన్ని నిరూపించాడు ఆ తర్వాత డాక్టర్లు చెప్పే న్యూట్రిషస్ ఫుడ్ శ్రీకృష్ణుడు చెప్పిన సాత్వికాహారము ఒక్కటే అదొక చిత్రం కాబట్టి అటువంటి సాత్వికమైన ఆహారాన్ని తగిన మోతాదులో తయారు చేసుకుని దానిని ప్రేమగా వడ్డించుకుని ఈశ్వరునికి మనం సమర్పిస్తున్నాము అని గాయత్రి ప్రోక్షణం చేసి ఆహుతులు ప్రాణాయస్వాహ ఇత్యాది ఆహుతుల రూపంగా సమర్పించి ఆ తర్వాత దాన్ని మౌనంగా భుజించి కబుర్లు ఆడకుండా మౌనంగా భుజించి పది నిమిషాల్లో మౌనంగా భుజించి పది నిమిషాల్లో అరగంట ముప్పై గంట కాదు కబుర్లు చెప్పుకుంటూ భుజిస్తే అరగంట ముప్పై గంట అవుతుంది మౌనంగా భుజించి భుజించడం అయిపోయిన వెంటనే ఈ ఆహారాన్ని నాకు పరమేశ్వరుడి ఇచ్చిన ఆహారాన్ని పరమేశ్వరుడికే నేను సమర్పించినాను బయటుండే పరమేశ్వరుడు ఆహారాన్ని టేబుల్ మీద పెట్టాడు దాన్ని లోపలుండే పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆయన దాన్ని పచనం చేసి ఈ దేహేంద్రియాదులను ఆరోగ్యంగా నిలబెడతాడు అని ఆ విధంగా భావన చేసుకుంటూనే భోజనం చేయాలి యాంత్రికంగా భోజనం చేస్తే ఆ భోజనం వల్ల పుష్టి తక్కువ అనారోగ్యాలు కూడా వస్తాయి శరీరానికి మనస్సుకి కూడా కాబట్టి భోజనం పరిమితంగా చేయటం రోజుకు రెండు లేక మూడు పర్యాయాలు మాత్రమే చేయడం సాత్వికమైన ఆహారాన్ని భోజనం చేయడం మనస్సులో నిండైన ఈశ్వర సమర్పణారూపమైన భావనను ఉద్బుద్ధం చేసుకుని మౌనంగా భోజనం చేయడము ఇంత పని మీరు అభ్యాసం చేసినట్లయితే అది ఒక గొప్ప యజ్ఞంగా జీవితంలో నిలబడిపోతుంది తప్పక ప్రయత్నించదగినదే ఇది అర్శనాసి తత్ మదర్పణం కురుష్వా చాలా వాక్యాలు ఉంటాయి దాంట్లో లోపల యత్ తతు తత్ మదర్పణం కురుష్వ ఒక వాక్యం అశ్నాసి తదర్పణం కురుష్వా రెండో వాక్యం మూడో వాక్యం ఏమిటంటే యత్ జుహోషి తత్ మదర్పణం కురుష్వ ఇది ఒకటి తప్పనిసరిగా తెలుసుకోదగది ఇప్పుడు హోమం చేస్తారు జుహోషి అంటే హోమం చేసేప్పుడు మంత్రం ఉంటుండే మంత్రంతో హోమం చేస్తారు మంత్రం లేకుండా ఒకరికే నెయ్యి తీసిలాపిస్తూ ఉండడం అది నేతిని వేస్ట్ చేసినట్టు మామూలుగా ఈ హేతువాదులు మనం చేసే కర్మకాండంపై వాళ్ళు కొన్ని విమర్శనాస్త్రాలని సంధిస్తూ ఉంటారు మీరు వినుంటారు వాళ్ళు ఏమైనా విమర్శిస్తారంటే మీరు ప్రజలకి ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలని దుర్వినియోగం చేసేస్తున్నారు వేస్ట్ చేసేస్తున్నారు అని ఒకటి వాళ్ళు ఒక విమర్శను ఒకటి సంధిస్తారు మీరు అన్యాయంగా నిప్పుల్లో పోసుకున్నారు తీసుకెళ్ళి దాన్ని పది మందికి ఉపయోగపడే పదార్థం అని ఒక విమర్శ చేస్తూ ఉంటారు ఆ విమర్శ అది హేతుబద్ధమైన విమర్శ కాదు హేతువాదులని పేరు పెట్టుకున్నప్పటికీ విమర్శ హేతుబద్ధంగా లేదు ఆహార పదార్థాన్ని మన కడుపు కోసమే ఉందని అది మనకి దేవతలు అనుగ్రహించినటువంటి ఆహారము మనం మనకి తిరిగి దేవతలకి సమర్పించాల్సి ఉంటుంది సో అది గీతలో ఆ వ్యవస్థ అంతా ఉన్నది దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సి కాబట్టి వాళ్ళ విమర్శ సరైంది కాదు అయితే ఎప్పుడు దీంట్లో రహస్యం ఉంది ఎవళ్ళైనా విమర్శ చేసినప్పుడు మనం తిరగబడి వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళని రక్కి మనం మాట నిలబెట్టుకోవాలి అని అనుకోరాదు అలా అనుకోకూడదు తర్వాత సమాజంలో ఒక దృష్టి కనపడుతుంది అదేమిటంటే ఈ విమర్శ చేసి వాళ్ళు హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు కనుక హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటే వీళ్ల నోళ్లు మూయించాలి అనే ఒక ధోరణి కూడా కనపడుతుంది అది ఒక సహృ మంచి మనస్సుతో చేసే ప్రయత్నమే వాళ్ళ నోళ్లు మూయించడం అంత తేలిక కానీ ప్రయత్నం చేసి వాడు చేస్తూ ఉండి కానీ ఆ ప్రయత్నం అంతిమంగా అది సఫలం కాదు ఎందుకంటే మీరు వాళ్ళ నోళ్లు మోహించాలని మీరు చేస్తున్న ప్రయత్నం కారణంగా వాళ్ళ వాదానికి లేని బలం చేకూరుతుంది అంతకుముందు ఎవరూ పట్టించుకో అని ఆ వాదాన్ని ఇప్పుడు అందరూ పట్టించుకునేట్లాగా చేసినట్లు అవుతుంది దాన్ని ఒక కాంట్రవర్సీ కింద మనం తీర్చిదిద్దినట్లు అవుతుంది దానివల్ల మనం చేస్తున్న పూజా పురస్కారాలని అందరూ భూతద్దంలో చూడడం ప్రారంభిస్తారు దీనికి ఉండేటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దానికి ఒక బలం చేకూరుతుంది కాబట్టి ఎవడో ఏదో విమర్శ చేస్తే దాన్ని మళ్ళీ తిరగబడి వాడి మీద విమర్శల్ని గుప్పించి వాక్ పటిమను చూపించి మనం నెగ్గాము అని అనిపించుకుని తద్వారా మనం హిందూ ధర్మాన్ని పరిరక్షించగలుగుతాము అని చాలామంది అనుకుంటారు అన్నమాట వారు విషయ పరిజ్ఞానం ఉండి అలా అనుకుంటున్నారని నేను అనుకోవట్లేను నన్ను మీరు ఖచ్చితంగా నిలదీసి అడిగినట్లయితే నా సమాధానం ఏమిటంటే వాళ్ల నోళ్లు మూయించాలనేటువంటి ప్రయత్నం చేయటము సరికాదు అనే నా అభిప్రాయం నా దృఢమైన అభిప్రాయం మనం ఎవరైనా విమర్శ చేసినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ విమర్శని ముందు ఓపెన్ మైండ్తో వినాలి నువ్వెవడం హిందూ ధర్మాన్ని విమర్శ అని తిరగబడవచ్చు నీకు అధికారం ఉన్నది తిరగబడచ్చు కానీ దట్ ఈజ్ నాట్ ది that is besides the point lord jesu vimarsa lo unde sara nanachidi ani mundu ga gamaninchandi udaharana ke ee homam chese samayamlo meeru ahara padarthalni gurmi yogam chestunaru miga vadu jesu vimarsya aa modulo kontha saramu kaaladu